మం జేరాజం బ్రహ్మణా బ్రహ్మణస్పత ఆనశృి సాదన శ్రీమహాగణాధిపతాశివసరంభా శంకరాచార్యమ్యమాన్ అస్మదాచార్యపర్యం వందే గురు పరంపరా ఓం భద్రంగే హిస్యామదేవా భద్రం పశ్యేమాక్షజత్ర స్థిరైరంగైస్తవాయుమదే వదాయుస్తింద్రో వృద్ధశ్రవాతిన పూషా విష్వేదా స్వస్తి నార్చ్యో అలిస్తనో బృహస్పతి ం శాంతి శాంతి శాంతి పశ్య పశ్యతేక్మవర్ణం కర్తారమీషం పురుషం బ్రహ్మయోని స విద్వాన్ పుణ్యపాపే విభూయ నిరం సామ్యముపై యశ్య పశ్యతే యదా అంటే ఏ కాలము ముందైతే అంటే ఆ యద అనే ప్రధానికి అర్థం ఏంటంటే అటువంటి కాలము చాలా దుర్లభమైనది అని అనిపిస్తుంది ఆ కాలము ఎప్పుడు వస్తుందో కదా సో అలాగా కవులు చెప్పారు కదా నేను ఎప్పుడు ఇలాగ ఉంటాను కదా అని ఒక కవి ఒక్కొక్క కవి ఒక్కొక్క రకంగా చెప్పాడు ఆ శ్లోకాలు నాకు గుర్తులేవు ఈ కవులు వల్లిస్తూ ఉంటారు ఈ శ్లోకాలు ఈ అవధానాలకి వాటికి వల్లిస్తూ ఉంటారు ఒక కవి నేను ఎప్పుడు కదా ఎప్పుడు నేను హిమాలయాల్లో ఆ గుహలో కూర్చొని తపస్సు చేసుకుంటూ ఈశ్వరుని సాక్షాత్కరించుకుంటాను కదా అని ఒక ఓ ఇంకొక అంటాడు ఎప్పుడు నేను మదిరి మద్యాన్ని పానం చేసి అలాగ ఒక అందమైనటువంటి డ్యాన్స్తోనే నడుస్తూ ఉంటా ఊహాలోకాల్లో విహేరుస్తూ ఉంటాను కదా ఇంకొకది ఎవడి ధోరణి వాటి సో లోకల్లో కవులు ఇలాగా ఈ శ్లోకాలని చూసి చూసి చూసి విసిగు వదిలేసే ఉంటాయి సో యదా ఏ కాలం చాలా దుర్లభమైన కాలం అది ఆ కాలం దొరికిందంటే ఆ కాలం వచ్చిందంటే ఇంకా వాడు కృతార్థులైపోయినట్టే ఏమిటి ఆ కాలము పశ్య పశ్యతే పశ్యతే అంటే పశ్యతి అనర్థం సంస్కృతంలో పశ్యతి అనర్థం సో చూస్తాడు ఎవడు చూస్తాడండి పశ్య పశ్యతే చూచి వాడు చూస్తాడు బుద్ధివాడు ఏడు చూస్తాడు ఎవడు చూస్తాడంటే పశ్యహ పశ్యతే సో ఎవడైతే చూచివాడు వాడు చూస్తాడు అంటే అర్థం చూడ్డం అలవాటు చేసుకోవాలి సాక్షి చూస్తాడు పశ్య అంటే సాక్షి చెప్తా సాక్షి యొక్క లక్షణం చూడడం మనం సాక్షిగా ఉండడం ఎరగం మనం ప్రతి దాంట్లోనూ చేసి సో ఇంటర్ఫీర్ అయ్యి అది నెత్తిమీద వేసుకునేదాకా మనకి నిద్రపడ్డదు సాక్షిగా ఉండడము అసలు మనం ఎరగం మ్యానిపులేట్ చేస్తూ ఉండడమే మనకు అలవాటు సాక్షిగా ఉండడం తెలియదు సో ఇద్దరు దెబ్బలాడుకుంటున్నారు అంటే ఒకటింకొకటికి వెయ్యి అంటే అప్పించాడు అది ఇస్తానున్న రోజుకి ఇవ్వలేదు మామూలుగా తీసుకునేప్పుడు పెద్ద పెద్ద కబుర్లు చెప్పి ఇంకేముందండి మీకు నాలుగు రోజుల్లో ఇచ్చేస్తాను కదా అని తీసుకుంటాడు తీసుకుని ఆ నాలుగు రోజులు ఐదు నలభై రోజులు ఇవ్వడు ఏదో ఇవ్వలేక ఇవ్వడు లేకపోతే అతని ప్రయారిటీస్ వేరే ఉంటాయి ఆ ప్రయారిటీస్లో వీడు ఎక్కడో ఆ కారణంగా ఇవ్వడు వాటెవర్ వీళ్ళిద్దరూ దెబ్బలాడుకుంటున్నారు ఫుట్పాత్ మీద కలుసుకున్నారు కలుసు అనుకోకుండా కలుసుకున్నారు వీటిని తప్పించుకున్నామని ప్రయత్నం చేసినా దొరికిపోయాడు దెబ్బలాడుకుంటున్నారు దెబ్బలాడుకుంటుంటే ఒక పెద్ద మనిషి అటు పక్క నుంచి నడిచి వెళ్తున్నాడు వీళ్ళతో వీళ్ళని చూసి అయ్యా ఏమిటి అలా దెబ్బలాడుకుంటారు చిన్నపిల్లలాగా ఏమిటి గిల్లు కజ్జాలు పెట్టుకుని చిన్నపిల్లలకి సోఫాయి పద్ధతి మీకు ఇంక పెద్దవాళ్ళు అంటే చూడండి ఓ వెయ్యి అప్పు తీసుకున్న మాట వాస్తవమే కానీ నా ప్రాణం తీసేస్తున్నాడు ఏం చెప్తాడు ఏం చెప్తే ఏమన్నా అలాగే అంతలా ఇబ్బంది పెడతారు ఏంటంటే నేను ఇబ్బంది పెట్టడానికి మీకేం తెలుసు అని అవతల మనిషి డబ్బు నేను ఎప్పుడు ఇచ్చానో మీకు తెలుసా చూడండి వినండి అని తన గోడంతా అతను చెప్తాడు వీడి గోడు వీడు చెప్తాడు అవతల గోడు వాడు చెప్తాడు వీడి వీడికి వీడి సమాధానం వాడికి వాడి సమాధానం చెప్తుంటే ఆఖరికి అప్పు తీసుకున్నవాడు సంహవ్ వీడిని వాడికి ముడి వాడు అక్కడి నుంచి తప్పుకుంటే ఈ అప్పు ఇచ్చిన వాడు అదిగో వాడిని నేను వసూలు చేసుకునే ప్రయత్నంలో నేను ఉంటే నువ్వు అనవసరంగా ప్రవేశించి నువ్వు వాళ్ళు బారిపోయిట్లా చేసేవ కనుక ఆ డబ్బు నువ్వు కట్టంటాడు ఆ డబ్బు నువ్వు కట్టండి నేను కట్టడం నేను నీ దగ్గర అప్పు తీసుకున్నది నేను దారిని పోతాం మిమ్మల్ని నేను సర్దుబాటు చూశాను కానీ నేను డబ్బు కట్టడా ఏమిటో ఈ వీడట్టాడు నువ్వు కట్టంటాడు వాడు సో దారిని ఎవరిలో ఇద్దరు దెబ్బలు అడుగుతున్నారు వాళ్ళు పెద్దాలు వాళ్ళు పడతారని వీడు నొరుపు స్కూరుకోకుండా దాంట్లో వీడు ప్రవేశించి న్యాయం చెప్తానని నెత్తి మీద వేసుకోవటం అంచేతనే వీడికి ఈ రకమైన కష్టం వచ్చిపోయింది కాబట్టి అంటే నా అభిప్రాయం ఏంటంటే బీ అ ప్యూర్ విక్నెస్ ఎవర్ ట్రై టు మ్యానిపులేట్ విట్నెస్గా ఉండడం మ్యానిపులేట్ చేసే ప్రయత్నం అనవసరం ఎందుకంటే మ్యా చేస్తే మీరు ఇద్దరినీ సాటిస్ఫై చేసి ప్రయత్నం మీరు చేస్తారు అది అది వర్కౌట్ కాదు నేను ఇంకే కథతో చెప్పాను సో దాని అభిప్రాయం ఏమిటంటే మనం జీవితంలో వచ్చిపోయేటువంటి ఈ సుఖ విషయంలో కేవలం పశ్య అంటే సమాజంలో ఉండే గొడవల్లో తలదోచవద్దు అని ఒక అభిప్రాయం అది కూడా మంచి సలహా ఏది సో ఇప్పుడు రెండు పార్టీల కొట్టుకుంటూ ఉంటారు ఇద్దరూ మూర్ఖులే లేకపోతే పార్టీ కోసం కొట్టుకోవడం అనగా ఏమిటి మూర్ఖత్వమే కదా కాబట్టి దాంట్లో మనం తలదోర్చడం అనవసరం జస్ట్ బీ ఏ విట్నెస్ అండ్ లెటర్ సీ వాట్ హ్యాపెన్స్ ఈ పెద్ద షోనంతానే నడిపించే ఈశ్వరుడు నడిపిస్తున్నాడు మనం సాక్షిగా ఉండి చూస్తూ ఉండడం మన కర్తవ్యం ఏదైనా ఉంటే చేయాలి కర్తవ్యం చేయొద్దని ఎస్కేప్జన్ నేను చెప్పట్లేదు పలాయన వాదాన్ని నేను చెప్పట్లేదు ఓటు వేసి డ్యూటీ ఉన్నట్లయితే ఓటు వేయటమే దాంట్లో సందేహం లేదు ఓటు వేసేప్పుడు న్యాయబద్ధంగా మంచి క్యాండిడేట్కే కూడా ఓటు వేయాలి అంతకు మించి దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయి దెబిలాట్లు పెట్టేసుకుని వాదనలు పెట్టేసుకుని అలా చేయటం అనవసరం తర్వాత అది సమాజ విషయాల్లో ఇంకా వ్యక్తిగత విషయాల్లో కూడా వీకే పది మాటలు ఎక్కువ మాట్లాడి ఇన్వాల్వ్ అయిపోయి మ్యానిపులేట్ చేసి మనం సాధించే తక్కువ సో మనం జీవితంలో వచ్చే సుఖ విషయంలో సాక్షిరూపంగా ఉండటం అలవాటు చేసుకోవాలి అప్పుడే ఆ సాక్షిత్వం ఎప్పుడైతే అలవాటు చేసుకుంటారో అప్పుడే ఆ మనస్సు అంతఃకరణం శుద్ధమవుతుంది అంతఃకరణము శుద్ధమైనప్పుడు మాత్రమే మీరు ఆ హృదయంలో ఆత్మచైతన్య రూపంగా ప్రకాశించేటువంటి ఆ ఈశ్వరుడు అనే పక్షిని యదా పశ్య పశ్యతే సో అక్కడ పశ్య అనే పదానికి అర్థం ఏంటంటే సాక్షి రూపో భవాన్ సాక్షిగా నిలిచి ఉంటే నీ స్వరూపాన్ని నీవు దర్శించగలుగుతావు ఎటువంటి స్వరూపం రుక్మవర్ణం రుక్మం అంటే బంగారం సో ఇప్పుడు సంపద రెండు రకాలుగా ఉంటుంది ఒకటి భూమి భూస్వామి ల్యాండ్ లార్ట్ ఇంకొకటి బ్యాంకర్ ధనరూపంగా సంపద శ్రీరాముడు భూస్వామి సీతాదేవి భూమికి సంబంధి భూరూపమైన సంపదకి ప్రతీకవిడ ఏదో శ్రీకృష్ణుడు బ్యాంకర్ రుక్మిణి రుక్మ అంటే ధనం ఒక గౌరవ రుక్మిణి రుక్మ రుక్మ రుక్మిణి ఆ రుక్మ శబ్దం నుంచి వచ్చింది రుక్మిణి రుక్మ అస్య రుక్మం రుక్మం జ్ఞానం లాగా రుక్మం అస్యాస్థితి రుక్మి వీళ్ళ వీళ్ళ అన్నగారు రుక్మి వాడ బాధడబ్బు బ్యాంకర్ వాడు ఈవిడు కూడా బ్యాంకరే ఎందుకంటే వీళ్ళ నాన్నగారు ఓ కొన్ని లక్షల రూపాయలు రుక్మి పేరు మీదనే ఇంకో కొన్ని లక్షల రూపాయలు రుక్మిణి పేరు మీద వేశారు ఆవిడ పెద్ద మూట వచ్చింది ఆవిడ ఒక దగ్గరికి ఆవిడేం ఉతిగా ఏం రాలేదు అవి ఆవిడ పేరే సో సో రుక్మం అంటే బంగారము డబ్బు క్యాష్కి రుక్మం అని పేరు క్యాష్ గలగల ఆ సౌండ్ క్యాష్ యొక్క సౌండే విలక్షణంగా ఉంటుంది చాలా అట్రాక్టివ్గా ఉంటుంది అలాగే క్యాష్ యొక్క రూపం కూడా అట్రాక్టివ్గానే ఉంటుంది దాని ఆకారం కూడా చాలా అట్రాక్టివ్గా ఉంటుంది ఎనివే రుక్మం అంటే బంగారము రుక్మవర్ణం బంగారు రంగు గలది ఆత్మ ఆత్మ బంగారు రంగు గలది అంటే స్వయం ప్రకాశము అని అంటే అంతేగాని అది బంగారంలా మెరిసిపోతూ ఉంటుందని కదా లేదా కదా ఇది ఏమి తంత్రం మరొకటి కాదుగా సో స్వయం ప్రకాశమైన ఆత్మతత్వాన్ని వాడు చూస్తాడు తర్వాత కర్తారం ఈశం ఈ ఈ ఆ పరమాత్మ సర్వ జగత్తు కూడా ఆ పరమాత్మ నుండి ఆవిర్భవించినది సర్వ జగత్తు కూడా ఆ పరమాత్మ చేతనే శాసించబడుతూ ఉన్నది సో అటువంటి ఆ పరమేశ్వరుణ్ణి హృదయంలో ఆత్మరూపంగా దర్శిస్తాడు పురుషం పూర్ణ చైతన్యస్వరూపమైనటువంటి ఆ పరమేశ్వరుణ్ణి బ్రహ్మయోనిం అది ఏ బ్రహ్మ బ్రహ్మ అంటే నిరతిశయం బృహత్ దేశ భావనల కన్నిటికీ అతీతమైనటువంటి ఆ అఖండ సద్రూపమైనది సత్త మనకి తెలుసున్న సత్త దేశ పరిచ్ఛిన్నంగా తెలుస్తూ ఉంటుంది మనకి ఉంది అని మనం అన్నామంటే ఈ కాలంలో ఉంది ఈ దేశంలో ఉంది ఈ రూపంగా ఉన్నది అని ఆ విధంగా తెలుస్తూ ఉంటుంది కానీ పరబ్రహ్మ ఈ నామరూపములకు అతీతమైనటువంటి కేవల సత్తారూపము బ్రహ్మ యోనిం అదియే సర్వ జగత్కారణం కూడా ఆ అటువంటి సకల జగత్కారణమైన బ్రహ్మ అంటే దీన్నే నేను చాలాసార్లు మీకు మనవి చేశాను ది మిస్టరీ ఆఫ్ ది యూనివర్స్ ఈ ఆకాశము ఈ పంచభూతాలు ఈ ఈ సమాజము ఈ నక్షత్రాలు ఈ జగత్తు దీని వాట్ ఈజ్ ది మిస్టరీ బిహైండ్ ఆల్ దిస్ దట్ మిస్టరీ అండ్ వాట్ ఈజ్ ది మిస్టరీ బిహైండ్ దిస్ పెర్సన్ ఈ మైక్రోకాల్సంలో ఈ మిస్టరీ ఈ రెండు వేర్వేరు మిస్టరీస్ అనుకుంటాడు ఆ మిస్టరీకి పేరు ఈశ్వరుడని పేరు పెట్టాడు ఈ మిస్టరీ వెనక్కాలన్న దాని పేరు జీవుడు అన్నాడు జీవుడని అన్నాడే కానీ ఆ జీవుడు ఒకటే వీడికి తెలిసి జీవుడు అన్నమాట కాదు జీవుడని పేరు ఒకటి పెట్టాడు తెలిసి పెట్టిందేం కాదు అలాగే ఈశ్వరుడని ఇంకో పేరు పెట్టాడు ఈ రెండు వేర్వేరుని వీడు భావన చేస్తున్నాడు కానీ ఆ ఈశ్వరుడే ఈ జీవుడు ఈశ్వరుడే జీవుని రూపంగా కనబడుతున్నాడు ఈశ్వరుడు జీవుడు అయ్యాడని కాదు ఈశ్వరుడే జీవరూపంగా ప్రకటమవుతున్నాడు సో ఆ సత్యాన్ని వీడు చూస్తాడు కదా విద్వాన్ అప్పుడు అంటే అర్థమేమిటి తన పరిచ్ఛిన్నమైన జీవభావాన్ని ఈశ్వరుని ఎందు విలీనం చేసేస్తుంది అప్పుడు ఆ జ్ఞానం చేత విద్వాన్ పుణ్యపాపే విధూయ విధూయ అనే పదము చాలా విలక్షణమైన పదము గుర్రము తన అలసటని తీర్చుకోవటం కోసం ఇలా విధులించుకుంటుంది దాన్ని విధూననము అని అంటారు విధుయా అంటే విధిలించుకుని గుర్రం కనుక ఇళ్ళ ఇళ్ళలా విధులించుకుందంటే దాని దుమ్ము అంతా పోతుంది అది శరీరంలో ఆ రోమాలని పట్టుకున్నటువంటి దుమ్ము అంతా పోతుంది అంతేకాకుండా అలసట అంతా పోతుంది అని చెప్తారు సో అలాగే గుర్రం ఎలాగైతే ఈ దుమ్ముని ఈ అలసటని విధూనం చేత త్రోసిపుచ్చేస్తుందో అదే అదేవిధంగా ఈ జ్ఞాని కూడా తన యొక్క ఆ ఈగోని అహం అహం అనేటువంటి ఆ న్యూక్లియస్ని సర్వ సర్వమునందు విలీనం చేసేసి ఆ ఈశ్వరుని ఎందు విలీనం చేసేసి సర్వ సర్వరూపంగా ఉండే ఈశ్వరునియందు విలీనం చేసేసి ఇంకా పుణ్యపాపములకు అతీతమైన స్థితిలో ఉండిపోతాయి ఇప్పుడు మీరు గ్లాసు నీళ్లు తీసుకుని పైకి విసిరారనుకోండి మళ్ళీ గ్లాసు నీళ్లు కింద పడతాయి అదే గ్లాసు నీళ్లు తీసుకుని ఇవాపరేట్ చేసేసారనుకోండి చేసేస్తే ఏమవుతుంది మళ్ళీ కిందకు రాదు సర్వంలో కలిసిపోతుంది సో పరిచ్ఛిన్నమైన జీవభావంతో చచ్చిపోయిన మరణించిన వాడు వాడు మళ్ళీ వెనక్కి వస్తాడు ఏదో రూపంగా వాళ్ళు వెనక్కి వస్తాడు పైకి నీళ్ళు విసిరినట్టే అదే ఇవాపరేట్ చేసిన వాటర్ లాగా జ్ఞాని సర్వంలో కలిసిపోతాడు తప్పిస్తే ఇంకా మళ్ళీ వెనక్కి రావడానికి అక్కడ న్యూక్లియస్ ఏ ఉండదు సో ఆ విధంగా పుణ్యపాపే విధూయ పుణ్యం కానీ పాపం కానీ అవి కాంబినేషన్ కొంత ఇది కొంతది ఉంటుంది పుణ్యం ఎక్కువ ఉండి పాపం తక్కువ ఉంటే దేవలోకంలో పుడతాడు లేకపోతే టెక్సస్లో పుడతాడు వాటెవర్ దేవలోకంలో ఉంటే టెక్సస్ ఏదో అలాంటిది పెట్టుకోవచ్చు లేదా స్విట్జర్లాండ్లో పుడతాడు అది స్వి బహుశా పాపం ఎక్కువ పుణ్యం తక్కువ ఉందనుకోండి సౌదీ అరేబియాలో పుడతాడు అంత పైనే పైన ఏముండదు పైనంత ఇసగ తప్ప పైన ఏముండదు అప్పర్ క్వార్తలు సార్ ఎంటి అంత కిందే ఉంటుంది అంటే ఆ ఇంటి అంతా కూడా చెద్దే సంపదంతా కాలకమ్ ఉంటుంది ఏముందో అది కాలకమ్ ఉంటుంది ఇంకా ఊపర్ కూనహి హే సో అది సౌదీ అరేబియాలో పుడతడు సౌదీ అరేబియాలో పుట్టడం కానీ అక్కడ బ్రతకడం కానీ అది అది చేసుకున్నటువంటి పాపానికి ఫలం అది ఎందుకంటే అక్కడ మీరు కృష్ణ అని పైకి గీత పుస్తకం పట్టుకోకూడదు ఇంక ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకేముంటుంది సో ఎనీవే పుణ్య పాపే విధూయ మిశ్రమం అనుకోండి ఫిఫ్టీ ఫిఫ్టీ ఫిఫ్టీ ఫిఫ్టీ బిజినెస్ గో ఇప్పుడు ఇప్పుడు ఫుట్బాల్ గోల్ పడిందా లేదా అని అడిగారు ఫిఫ్టీ ఫిఫ్టీ అడుగు పడినా పడలేదు ఆర గంట వీడు ఫిఫ్టీ ఫిఫ్టీ మనుష్య జన్మ అంటే భారతదేశంలో పుడతాడు ఫిఫ్టీ ఫిఫ్టీ మళ్ళీ పుణ్యం చేసుకుని జ్ఞానాన్ని పొందే అవకాశం వెరాజ్ న్యూక్లియస్ ఉన్నట్లయితే మళ్ళీ పైకి వెళ్ళి వాపస్ న్యూక్లియస్ చేయలేకపోతే పుణ్య పాపే విధూయ గుర్రం ఇలా విధులించేప్పటికి దుమ్మంతా పోతుంది అలసట పోయినట్టుగా ఈ జ్ఞాని ఇలా విదిలించేప్పటికి పుణ్యం పోయా పాపం పోయా ఇవి ఎక్కడికి పోతాయని అడిగారు ఓ ప్రశ్న వచ్చింది మీమాంస ఒకటి చేశారు చోట సందర్భం వచ్చి గుర్తు చేసి చెప్తున్నాను చాంద్రోజంలో ఉంది ప్రసంగం సో బృహ బ్రహ్మసూత్రంలో కూడా ఒక అధికారంలో చర్చ చేశారు ఈ పుణ్యభోగాలు ఎక్కడికి పోతాయన్నారు ఏముంది మహాత్ములు పాదాలకి దండం పెడుతూ ఉంటారు చూడండి వాళ్ళకి పుణ్యం రబాఫ్ పుణ్యం రబ్బంటే అది అలాగా రబ్బు రబ్బు చేసినట్టే కాలుగా అడవి పెట్టడం వల్ల కొంత పుణ్యం వచ్చేస్తూ ఉంటుంది ఎందుకంటే జ్ఞానికి పుణ్యం అక్కర్లేదు కదా తర్వాత వీడిని ఇబ్బంది పెడతాడు ఒకడు వీడికి హింసక్కడికి ఫోన్ చేసి దెబ్బలాడ్డాము ఇలాంటి పని ఏదో చేస్తాడు ఉంటారు దోడలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు ఏదో హింస వీటి వీడు బతుకుతూ ఉంటాడు బతుకుతూ ఉంటే వాటి దగ్గరికి వెళ్ళి వాడిని హింస పెడతాడు వాడు మరి వాడు పట్టుకోవాలి ఆ పాపాన్ని హ్యాస్ టు క్యాప్చర్ మహాత్ముల్ని ఉరికే తీరు కూర్చొని మహాత్ముల్ని నిందించటం చేశారనుకోండి పేర్థ మహాత్ముడు కొండంత మహాత్ములను పెట్టుకుని ఆయన ఆయన పెద్ద ఆయనకేం తెలియదు అని వీడు అన్నాడు అనుకోండి అంటే వీడు అన్నమాట సత్యం అయితే ఫోన్లన్నీ సత్యవచ్చి కలిపి పలికేడుక పుణ్యమేం రాదు పాపం కూడా రాదు కానీ వీడు అన్నమాట కనుక సత్యం కాకపోతే పాపం వస్తుంది ఓసారి ఒక అతను నాతో నాతో ప్రసంగంలో ఆ వాడికే వచ్చాను నేను చెప్పిన చూడు అలా మాట్లాడకూడదు మహాత్ముల గురించి అలా ఏకవచన ప్రయోగం చేసి నిందారూపంగా మాట్లాడతావు ఎందుకంటే పాప బాధలుడవైపోతావు ఆయనకేమొచ్చో నీకు తెలుసా నీ అర్హత ఎంతో నువ్వు చూసుకుని మాట్లాడద్దు నీకేమీ తెలీదు ఆయన గురించి నాకు తెలుసు ఆయన గొప్ప జ్ఞాని అలా మాట్లాడి పాపం చుట్టుకోకని చెప్పి నేను సలహా చెప్పాను ప్రేమతో సలహా చెప్పాను ఎందుకంటే అతను చేస్తున్న పొరపాటు చేస్తున్నాడని చూశాను కనుక కాబట్టి ఈ విధంగా పాపాన్ని పుణ్యాన్ని సమాజకు సర్దుకుంటారు దే దే కలెక్ట్ బట్ ఆ జ్ఞానికి ఏమీ ఉండదు పుణ్యకోపే విధూయ నిరంజన నిరంజ అంజనం అంటే కాటుక కజ్జల్ అంజనం ఉండదు అంటే కాటుక ఎలా ఉంటుందంటే అది పట్టిందంటే వదలదు అందుకోసం దాన్ని వేదాంతంలో చెప్తూ ఉంటారు కర్తృత్వ భోక్తృత్వాలు కాటుక లాంటిది కాటుకలో ఉంటుంది తర్వాత అది చాలా ఫైన్ పౌడర్ ఉంటుంది తర్వాత దానికి ఆ సర్ఫేస్ యాక్టివిటీ చాలా ఉండి అది కనుక పట్టిందంటే వదలదు సబ్బు పెడితే కానీ పోదు మామూలు నీళ్లతో మీరు ఎలా వెళ్ళాలంటే పోదు అది డిస్ట డిస్ట్రిబ్యూట్ అవుతుంది నీళ్లతో ఎలా వెళ్ళాలంటే మొత్తం అంతా డిస్ట్రిబ్యూట్ అవుతుంది కానీ సబ్బుతో కానిపోదు సో అదేవిధంగా జ్ఞాని కర్తృత్వ భోక్తృత్వంలో ఉన్న ఆత్మజ్ఞానము అనే సబ్బుతో కడుక్కొని కూర్చుంటాడు నిరంజన ఆయన ఎందు కర్తృత్వ భోక్తృత్వములనే కజ్జలము అంటే కాటుక ఉండదు అలక్ నిరంజన్ అని అంటారు అలక్ నిరంజన్ ఉంటే అంటూ ఉంటారు అలక్ అంటే అలక్ష్యహి ఇంద్రియ గోచరము కానీ మామూలుగా క్షా కానీ క్ష్యా కానీ ఎక్కడొచ్చినా హిందీలో కా చేసేస్తారు దాన్ని ఆ కా కింద షా దానికి ఇవన్నీ వాళ్ళు ఎక్కడ పలుకుతారు అది చాలా ఇబ్బందితో కూడిన ఆ పాను అది అలా పలకాలంటే అదేమో అదే అయ్యే కాదు అంటే అంత పలుకుడు మన వల్ల కాదు కాబట్టి లక్ష్మణ అంటే లఖన్ క్లీన్ లఖన్ అనేస్తే తేలికైపోయింది లక్ష్మణ అనాలనుకోండి కష్టం క్షమా మళ్ళీ తాత ఈ అనారోహణ ఉండే అన్న ఇవన్నీ ఉడుకుంటుంది అంత అంత పని వీటికి అంతగా శ్రమ కలిగించడం లఖన్ అంటే అయితే అలక్ నిరంజనం అలాంటిది అలక్ష్య అంటే ఇంద్రియ కానిది నిరంజనహ ఇగో ఇప్పుడు చెప్పిన అదే అలక్ నిరంజన పరమం సామ్యముపైతి సమత్వముపైతి సామ్యం అంటే సమత్వం సమత్వాన్ని పొందుతాడు సమత్వంలో మళ్ళీ అనేక రకాల సమత్వాలు ఉన్నాయి ఇప్పుడు కొంతమంది వీడు మా కులం వాడండి అంటాడు అంటే మా మన కులం అంతా ఒక్కటి సమత్వం కుల సంఘాలు సమృద్ధిగా ఉన్నాయి కదా కుల సంఘాల్లో ఓ సమత్వం పార్టీ సంఘాలు ఉంటాయి మా పార్టీ వాడండి అదో సమత్వం సో అలా కాకుండా మన మానవులందరూ ఒక్కటే కొంచెం పెద్ద సమత్వం భారతీయులందరూ ఒక్కటే దట్ ఇజ్ ఏ గ్రేట్ సమత్వ అండ్ అంతకంటే పెద్దది మానవులందరూ ఒక్కటే సో చాలా సహజంగా ఉంటుంది ఎవళ్ళైతేనేమి మానవ మానవ మానవ హృదయం ఎక్కడున్నా అలాగే ఉంటుంది ఏదో కొంచెం వాల్యూస్ ఇటు డిస్టర్బెన్స్ ఉంటుంది తప్పిస్తే బట్ అంతరంగంలో అందరి హృదయాల్లోనూ ఏదో వేదన ప్రేమ అనే కలగాపులకంగా ఉంటుంది సో కిచిటీ టైప్ సో కొంచెం వెరైటీలు మారుతూ ఉంటాయి మానవ హృదయం అంతా సమానమే కాబట్టి దీంట్లో పెద్ద వీళ్ళో రకం మానవులు ఇంకో రకం ఆ విభాగాలు చేసుకోవటంలో పెద్ద వివేకం ఏం లేదు బట్ చేసుకున్నవాడు చేసుకుంటారు కాబట్టి సర్వ మానవులు ఒక్కటే దర్శిస్తే ఆ సామ్యంలో కొంచెం హయ్యర్ లెవెల్ సర్వ ప్రాణులు ఒక్కటే పరమం సామ్యముపైతి సర్వోత్తమైన సమత్వాన్ని అంటే అహం బ్రహ్మాస్మి అనేటువంటి సమత్వాన్ని ఉపైతి పొందేస్తాడు అజ్ఞాని భాష్యం అన్నోపి మంత్ర ఇమే వార్థమాహ సవిస్తరం ఇది అవతారిక ఇంకో మంత్రం అంటే సమానే వృక్షే అనే మంత్రంలో చెప్పారు దుష్టం ఎదా అన్యమంటే ఈ ఉపాధి విలక్షణమైనటువంటి ఆ పరమాత్మతత్వాన్ని ఎప్పుడైతే చూస్తాడో ఆ పరమాత్మతత్వాన్ని చూస చూసినప్పుడు వాడికి అర్థమైపోతుంది అదే ఈ కర్ములు కర్మా కర్మవాదులందరూ కర్మ చేసుకునే వాళ్ళందరూ మేము దేవుని ఆరాధిస్తున్నాం ఆ దేవుడు ఈ దేవుడే అలాగే ఈ ఉపాసకులందరూ ఉపాసన చేసే దేవుడు ఈ దేవుడే అని వాడికి అర్థమైపోతుంది సో అని ఆ విషయాన్ని మనం చూశాము అదే మంత్ర అదే విషయాన్ని ఇంకో మంత్రం కూడా ఇంకొంచెం విస్తారంగా చెప్తోంది ఆ జ్ఞానలక్షణాన్ని చెప్తోంది ఎలా చెప్తోందంటే యదా పశ్య అని మంత్రం అందాము యస్ కాళే పశ్య పశ్యత విద్వాన్ సాధక ఇర్థ సో పశ్య పశ్య అంటే పశ్యత పశ్య సో విగ్రహవాక్యం దాని యజిమాలజీది పశ్యతి చూచేవాడు అని చూచుతున్నాడు అనే అర్థంలో పశ్య అనే పదప్రయోగం వచ్చింది సో ఎస్మిన్ ఏ కాలం ఉన్నదైతే చూస్త పశ్య చూచే లక్షణం గలవాడు చూచే లక్షణం అంటే విద్వాన్ సాధక ఇత్యర్థ అంటే అభిప్రాయం ఏంటంటే ఇది యూ కెనాట్ యూ విల్ నాట్ స్టంబుల్ అపాన్ ద ట్రూత్ అన్లెస్ యూఆర్ ప్రిపేర్డ్ ఫర్ ఇట్ సో ఛాన్స్ ఫేవర్స్ ద ప్రిపేర్డ్ మైండ్ అనేదో అంటూ ఉంటాం సో ఛాన్స్ సత్యం మీద అన్వేషణ రాదు సత్యం దొరికిపోదు అలా బై ఛాన్స్ దొరకదు అలా అనిపిస్తుంది బై ఛాన్స్ వాడి సత్యాన్ని డిస్కవర్ చేశాడు బై ఛాన్స్ డిస్కవర్ చేశాడు అని అనిపిస్తుంది కానీ బై ఛాన్స్ కాదు వాడికే ఎందుకు వచ్చింది ఆ ఛాన్సు చుట్టుపక్కల ఆ ఊళ్ళో ఎందుకు రాలేదంటే వీడే ప్రిపేర్ అయిపోతున్నాడు మ్యాథమెటిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ మొరటు వాడు ఆ ఫీల్డ్లో ఉండి అదే భావనలో అదే భావజాలంలో అదే ఒక రకమైన భావనా ప్రపంచంలో ఉన్నాడు కనుక తక్కువ నా సత్యం వాడికి గోచరించింది ఆ టక్కుమని గోచరించింది అనే సందర్భంలో ఇదేదో బై ఛాన్స్ అని మనకు అనిపిస్తుంది కాబట్టి ఛాన్సే బట్ ఛాన్స్ ఫేవర్స్ టు ప్రిపేర్ ది మైండ్ సెరండిపిటీ అనేదో ఉంటూ ఉంటాను ప్యూర్ సెరండిపిటీ ఏమీ లేదు అది పెర్సన్ మస్ట్ బీ ప్రిపేర్ సెరండిపిటీ అంటే అనుకోకుండా దొరికింది పెర్సన్ మస్ట్ బీ ప్రిపేర్ అలాగే ఇక్కడ కూడా పశ్య పశ్యతే పశ్యుడు చూస్తాడే కానీ ఏమి సందర్భం లేదు అసలు జ్ఞానం మీద ఏ రకమైనటువంటి దృష్టి లేనివాడు హఠాత్తుగా మేము పూజ చేస్తుంటే మాకు కనబడిపోతుంది అంటే అలా జరగదు ఇట్స్ నాట్ గోయింగ్ టు హ్యాపీ అండ్ డాక్టర్ నన్ను అడిగారు సో మేము తపస్సు తీసేసుకుంటున్నామండి జపము పూజ తీసేసుకుంటున్నాం మీరు చెప్పిన ఆత్మజ్ఞానం అంటే ఓ క్లాసులో అరగంట విన్న తర్వాత వాళ్ళకి డౌట్ వచ్చింది ఆర్వీ మిస్సింగ్ సంథింగ్ ఆర్ వాట్ అని డౌట్ వచ్చింది డౌట్ వచ్చి అడిగారనమాట మరి మేము జపవంతీ చేసుకుంటున్నాం కదా మరి ఈ వేదాంతం చదవకపోతే మేము మాకు ఆత్మజ్ఞానం అని మీరు అన్నారు ఆ మహిమ మాకు లభించదా అని నేనన్నాను మీరు అలా జపవంతీ చేస్తూ ఉండండి మీకు పుణ్యానికి ఆ పుణ్య ప్రభావం చేత ఎవరో మహాత్ముడు మీకు ఉపదేశిస్తాడు అప్పుడు మీకు జ్ఞానం కలిగి కృతార్థమవుతారు అని అంటే వాళ్ళు పట్టించారు నేను చెప్పిన దాంట్లో ఈ లౌక్యాన్ని వాళ్ళు పట్టారు అంటే అర్థం దాని అర్థం ఏంటంటే మేము ఇలా కేవలం జపం జాతం ఇది అయిపోయేది కాదు జ్ఞానం కలగాల్సిందే అని మీ అభిప్రాయం అవును అది ఖాయం దట్ ఈస్ జ్ఞానం కలగాల్సింది ఎందుకంటే దీనికోసం పెద్ద ఆలోచించాలి పెద్ద లోతైన సంగతి కాదు చాలా సరళమైన విషయం ఎలాగంటే మనిషి జ్ఞానస్వరూపుడు మనిషి యొక్క స్వరూపం జ్ఞానం కానీ వీడు మరోట మరో అనుకుంటూ ఉంటాడు నా స్వరూపం ఇది నా స్వరూపం అదే అనుకుంటాడు ఆ అనుకున్నది పొరపాటు బట్ ఆ అనుకోవడానికి కావలసిన మూలధాతువు జ్ఞానమే నేను మూర్ఖుందనుకోవడానికి కూడా వాడు జ్ఞానస్వరూపుడై ఉండాలి నేను విద్వాంసు అనుకోవడానికి కూడా వాడు జ్ఞానస్వరూపుడై ఉండాలి కాబట్టి వాడు మూలతత్వం జ్ఞానం మూలతత్వం జ్ఞానం అయినప్పుడు వాడిని జ్ఞానమే రక్షిస్తుంది కానీ మరో జ్ఞాన భిన్నమైన మరో ఒకటిదో రక్షించదు ఇప్పుడు బ్యాంకర్ ఉంటాడు వాడి బలము వాడి యొక్క వాడి యొక్క ప్రొటెక్షన్ దేంట్లో ఉంటుంది క్యా మనీలో ఉంటుంది ల్యాండ్లార్డ్ ప్రొటెక్షన్ దేంట్లో ఉంటుంది ల్యాండ్ ల్యాండ్ బేస్డ్ సిస్టమ్స్లో ఉంటుంది ఎవడి ఫీల్డ్లో వాడికి ప్రొటెక్షన్ ఉంటుంది బై నేచర్ మనిషి జ్ఞానస్వరూపుడు కాబట్టి వాడికి జ్ఞానంలోనే వాడికి విముక్తి ఉంటుంది జ్ఞానం విడిచిపెట్టి కర్మలో విముక్తి ఎక్కడి నుంచి వస్తుంది దీనికోసం పెద్ద మీమాంస ఏమిటి తర్కం లే తర్కం ఏం చేస్తాం నీ స్వరూపం జ్ఞానం కనుక నీకు జ్ఞానంలోనే విముక్తి కర్మావి జ్ఞానానికి సహకరిస్తాయంటే మంచిది సహకారీ సాధనాలు సహకారీ సాధనం అంటే సహకార సాధనం ఎలా ఉంటుందంటే అది అవసరం అంటే అవసరమే మరి అంత లోతుగా దాంట్లో ప్రవేశిస్తుందంటే ప్రవేశించడం ఇప్పుడు దీని సహకార సాధనం ఎలా ఉంటుందంటే కుండ తయారు చేయటానికి సహకార సాధనం ఏమిటి గాడిద అది తార్కిక సహకార సాధనం అది ఏమిటండి కుండకి కుండకి కారణం అంటే గాడిద ఎలా అవుతుందంటే కుండ చేయాలంటే మట్టి కావాలి కదా ఆ మట్టి ఊరు బయట ఉంటుంది అది తమ్ముకుని ఒక గోన సంచిలో వేసుకుని దాన్ని గాడిద నడ్డి మీద వేసి తీసుకొస్తారు కాబట్టి వారు గాడిద అవలాక కొండ చేయాలంటే కావాలి అది సహకారీ సాధనం అంటారు దాన్ని నిజంగా దండము కర్ర ఎందుకంటే కొండ చేయటానికి కర్ర సహకారీ సాధనం ఏంటంటే కొండ చేయాలంటే ఈ చక్రం మీద తిరిగే చక్రం మీద దాన్ని చేయాలి కదా అది తెరగా ఎలా తిరుగుతుంది దానికి ఒక చిల్లు ఉంటుంది ఆ చిల్లులో ఈ కత్తి కూర్చోబెట్టి గిరగడ గిరగిన తీసుకుంటారు దండము దండ రాసభాది సహకారీ కారణం అని వాళ్ళు పుస్తకాలు రాసుకున్నారు ఇవి సహకారీ కారణాలు అవసరమా కాదంటే అవసరమే కానీ వస్తువులో భాగంగా ఉండవు అలాగే ఈ కర్మలు ఉపాసనలు ఇవన్నీ కూడా అవసరం దే హ్యావ్ దే రోల్ టు ప్లే బట్ మోక్షం మటుకు జ్ఞానం వల్ల కనుక పశ్య పశ్యతే ఈ మంత్రం చాలా గొప్ప మంత్రం నువ్వు పశ్యుడవు నువ్వు పశ్యతే చూడాలి నువ్వు సత్యాలు తెలుసుకునే ముక్తుడు కా బస్ పశ్య పశ్య నువ్వు కర్తవి కాదు మరొకటి కాదు మరొకటి కాదు ఇద పశ్య జ్ఞానస్వరూపుడవు కనుక నీకు జ్ఞానంలోనే మోక్షం ఉంటుంది కాబట్టి ఇక్కడ పశ్య అంటే అర్థం విద్వాన్ సాధక ఇత్యర్థ విద్వాన్ అంటే వివేకమును సాధన చేసుకున్నటువంటి వాడు వ్యక్తి ఆత్మ శ్రవణము మననము నిధిధ్యాసనం చేసుకుంటూ వేదాంతాన్ని అధ్యయనం చేస్తూ ఆ వాల్యూస్ని స్వంతం చేసుకుంటూ ఆత్మనిష్టతో ఉంటూ అలా శమధమాధుల్ని ప్రాక్టీస్ చేసుకుంటూ ఎవడైతే ఉంటాడో శమధమాధుల్ని ప్రాక్టీస్ చేయడం అంటే లోక వ్యవహారాల ప్రాక్టీస్ని మానేయడం అని అర్థం మళ్ళీ ఇది కొత్త ప్రాక్టీస్ ఉందని మీరు ప్రాక్టీస్ అంటే ఈ లౌకిక వ్యాపారాలని ఒకదాంతరాలతో ఒకటి విడిచిపెట్టి ప్రశాంతంగా ఈశ్వరుణ్ణి స్మరించుకుంటూ కూర్చోవడం సో ఈ రకంగా వాడిని పశ్యహ అని అంటారు అంటే హీజ్ ఇన్ ది రైట్ పాత్ నవ్ హీ విల్ కమ్ అక్రాస్ ద ట్రూత్ బికాజ్ మీరు ఆ సత్యం దర్శించినప్పుడు బై ఛాన్స్ అని మీరు అన్నా ఆ ఛాన్స్ వీడికే వస్తుంది ఇంక మిగతా ఛాన్స్ రాదు కూడా పశ్య పశ్యతే తర్వాత పశ్యతే పశ్యతి పూర్వవత్ అది పశ్యతే అని ఉంది కానీ పశ్యతీ కింద మార్చుకోండి పూర్వవత్ పూర్వమంత్రంలో ఉంది కదా దుష్టం యదా పశ్యతి అన్యమీష అక్కడ పశ్యతే అంటే ఏమర్థం చెప్పుకున్నారు సో ఉపాధి విలక్షణంగా ఆత్మచైతన్య రూపంగా చూచినాడు అని అక్కడ అర్థం చెప్పుకున్నారు అలాగే ఇక్కడ కూడా సేమ్ మంత్రం అదే అర్థాన్ని ఇంకొంచెం విస్తారంగా చెప్తున్నాను తప్పిస్తే కొత్త విషయమేం కాదు కాబట్టి పూర్వవత్తు రుక్మవర్ణం స్వయం జ్యోతిస్వభావం రుక్మే వా జ్యోతిరస్య అవినాశీ అదే రుక్మవర్ణం రుక్మవర్ణం అంటే చూడండి బంగారం అని ఏం కాదు స్వయం జ్యోతిస్ప్రకా స్వభావం స్వయం ప్రకాశమైనది అంటే ఇప్పుడు పరమాత్మతత్వాన్ని పరమ పరమేశ్వరుడు ఆత్మరూపంగా తెలియబడతాడు కాబట్టి ఆత్మస్వయం ప్రకాశం మిగిలిన సర్వము ఆత్మప్రకాశము నుందే ప్రకాశిస్తాయి ఆత్మమటుకు స్వయం ప్రకాశం ఎవ్రిథింగ్ ఈజ్ ఎవిడెంట్ టు సెల్ఫ్ అండ్ సెల్ఫ్ ఈజ్ సెల్ఫ్ ఎవిడెంట్ అదే లెక్క ఓకే ఎవ్రీథింగ్ ఎల్ఫ్ ఈజ్ ఎవిడెంట్ టు సెల్ఫ్ సెల్ఫ్ ఈజ్ సెల్ఫ్ ఎవిడెంట్ మీరు జగత్తని ఏదంటున్నారో ఆ జగత్తు ఇట్ ఈజ్ ఎవిడెంట్ టు ది సెల్ఫ్ సెల్ఫ్కి అది ప్రత్యక్షం అవుతుంది సెల్ఫ్కి గోచరం అవుతూ ఉంటుంది మరి సెల్ఫ్ సెల్ఫ్ ఎవిడెంట్ స్వయం గోచరం స్వయం ప్రకాశం ఇప్పుడు మనస్సు యొక్క వికారాన్ని నేను తెలుసుకుంటూ ఉంటాను నన్ను నేను తెలుసుకుంటూ ఉంటాను దేని ద్వారా మనస్సు ద్వారాను ఐమ్ ప్రయప్ టు ది మైండ్ మనస్సు యొక్క వ్యాపారము లేక చలనము ఆరంభం కాకమునుపు నేను ఉన్నాను ప్రేయర్ టు ది మైండ్ ఐ ఆమ్ ఆల్వేస్ ప్రేయర్ టు ది మైండ్ అదొక ఫార్ములా దాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి ఒక బండ గుర్తు స్తంభు రూల్ అంటారు సో ఐ ఆమ్ ప్రేయర్ టు ది మైండ్ మీరు ఐ ఆమ్ ప్రేయర్ టు ది మైండ్ అంటే మిమ్మల్ని మైండ్ ఏం చేయగలదు ఇంకా ఐ ఆమ్ ది మైండ్ అంటే సమస్యలన్నీ వచ్చాయి కానీ ఐఎమ్ ప్రేయర్ టు ది మైండ్ మీకు మైండ్ అనుకూలంగా లేదనుకోండి ప్రేయర్ టు ది మైండ్ బస్ Go back behind the గో బ్యాక్ బిహైండ్ ది మైండ్ ఓవర్ మైండ్ కాన్ డూ ఎనిథింగ్ ట్వే సో ప్రయత్ టు ది మైండ్ కనుక సో అంటే స్వయం ప్రకాశ స్వయం జ్యోతిస్వభావం స్వభావ శబ్దాన్ని స్వరూపార్థంలో వాడతారు సో స్వయం Swayam ఇర్థ Swarupam జ్యోతిస్వరూపము స్వయం ప్రకాశ స్వరూపము ఆత్మజ్యోతి స్వయం జ్యోతి పరం జ్యోతి జ్యోతిషాం జ్యోతి అని ఒక మంత్రం ఒకటి ఉంది జ్యోతి అంటే దీపం ఆత్మదీపము స్వయం దీపము స్వయంగా ప్రకాశిస్తుంది దీపాలకి దీపం దీపములన్నిటికంటే సర్వోత్తమైన దీపం పరంజ్యోతి జ్యోతిషాం జ్యోతి సో స్వయం అలా అంటే దాని మీద ఒక చిన్న మాట స్వ ఏమంటే అంటే బంగారం కదా మీరు రుక్మవర్ణం అనే దాంట్లో బంగారాన్ని పూర్తిగా డ్రాప్ చేసేసారు జహల్ లక్షణాన్ని పూర్తిగా విడిచిపెట్టేయడం మూల మూల పదాన్ని పూర్తిగా విడిపెట్టేయటం పూర్తిగా విధులుపెట్టేస్తే అది న్యాయం కదక ఇప్పుడు గంగా శబ్దాన్ని మొన్న చెప్పారు మీకు గంగాయాం ఘోష గంగా శబ్దానికి అర్థం గంగా తీరము అని అర్థం చెప్పాలి అంటే పర్వతములు అర్థం చెప్పకూడదు కొంచెం దరిదాపంలో ఉండాలి కదా అలాగే రుక్మవర్ణ అని అక్కడుంటే మీరు పూర్తిగా డ్రాప్ చేసేస్తే ఇలాగా ఆ రుక్మాన్ని కొంచెం వేసుకోండి ఎలాగో దాన్ని ట్రై టు పుట్టిన్ టు ద మీనింగ్ ఓకే హ్యాబిట్ యువర్ వే రుక్మ సేవ వా జ్యోతిరస్య అవినాశి బంగారము యొక్క ప్రకాశము ఎలాగైతే అవినాశి వినాశం లేకుండా అంటే కగ్గిపోకుండా ఉంటుందో ఉందనుకోండి రాగి చెంబు ఉందనుకోండి రాగి చెంబు తోమి ఎదురుకుండా చక్కగా మెలమెల మెల మెరిసిపోతూ ఉంటుంది కానీ మొన్నాడు పొద్దున్న నీకు దాని మొహం చూడలేను తగ్గిపోతుంది అదే బంగారం నుండి అనుకోండి అది అలా అవ్వదు అది స్థిరంగా ఉండిపోతుంది కాబట్టి ఆ రకంగా మీరు దృష్టాంతం తీసుకోండి సో ఈ ఆత్మ ప్రకాశము ఆత్మ చైతన్యము యొక్క ప్రకాశము ఇది దేహము ఇంద్రియములు మనస్సుల యొక్క ప్రకాశము వలె వచ్చిపోయేది కాదు నిత్యమైన ప్రకాశము గలది రుక్మశేవవా జ్యోతి అవినాశి ఈ పరమాత్మ చైతన్యం యొక్క ప్రకాశము బంగారము యొక్క ప్రకాశము వలె వినాశము లేనిది అనే దృష్టాంతం అలా తీసుకోండి లేదంటే బంగారం ప్రకాశం కూడా పోతుందంటే అంత దాకా తీసుకెళ్ళొద్దు దృష్టాంతం అంతవరకే ఆ ఎగ్జాంపుల్ని తీసుకోవద్దు సో ఇప్పుడు నీ బంగారం నిలబడింది కదా బంగారాన్ని కూడా అడ్డపెట్టే అర్థం అని చెప్పాను ఆ విషయం పూర్తిగా బంగారాన్ని విడిచిపెట్టి అర్థం బంగారాన్ని కూడా కలుపుకుని ఇంకో అర్థం ఎందుకంటే కొంతమందికి బంగారం అంటే ప్రీతి ఆ బంగారాన్ని విదిలిపెట్టడం లేదో మనస్సు బంగారం విదిలిపెట్టరు హిరణ్యం అంటూ ఉంటారు నేను అనేకసార్లు చెప్పాను ఏమంటే హిరణ్యం అంటే బంగారం కాదండి అక్కడ అనేకసార్లు చెప్పాను హిరణ్మయేన పాత్రేణ అంటే బంగారపు పాత్ర బంగారపు గిద్ది అది సూర్యుడిని చూపించి హిరణ్యేన పాత్రేణ అంటే బంగారపు గిన్నెనా బంగారపు గిన్నె ఉంది అక్కడ ఇంకా అలా సూర్యోదయ సమయంలో అది బంగారం ఏం కాదు అది కానీ జనాలకి బంగారం అంటే ప్రీతి ఎక్కడి నుంచో వచ్చింది ఈ సంస్కారం భారతీయులకు మరీ ఎక్కువ భారతీయులకు బంగారం అంటే ప్రీతి అమెరికా వాళ్ళు అమెరికన్స్ తలపు ఈ మధ్యకాలంలో ప్లాటినం నగలు పెట్టుకుంటున్నారు బంగారపు నగలు కాదు ప్లాటినం నగలు నేను ఈ ప్లాటినం నగలు పెట్టుకుంటున్నారని వచ్చినప్పుడు ఎవరో చెప్పారు నాకు అంటే అది బంగారంలా లేదండి నేను అంటే వాళ్ళు చెప్పారు అది ప్లాటినం అండి ఓ వండర్ఫుల్ ఎందుకంటే ప్లాటినమ్ ఈస్ కాస్ట్లియర్ దాన్ గోల్డ్ తర్వాత అది అట్మాస్ఫియర్తో రియాక్ట్ కాదు చాలా స్టేబుల్ మెటల్ అప్పుడు నేను మాట్లాడిగాను కాబట్టి ప్లాడియంలో ఇంకో మెటల్ ఉంది అది ప్లాటినం లాంటిదే అలాంటి మెడలు కూడా పెట్టుకుంటారా అని అడిగాను ఆ పెట్టుకుంటారని నేను చెప్పాను సో అంటే బంగారంటే ఎక్కువ విలువ అయ్యి ఉండాలి అది మస్ట్ బి కాస్ట్లియర్ దాన్ గోల్డ్ ఇట్స్ ఆ కాస్ట్ బేస్డ్ అప్పుడు సోలాగర్మాటే సో బంగారం యొక్క ప్రకాశమువలే శాశ్వతమైన ప్రకాశము గలది ఆత్మ ఆ మాట మీకు చెప్పాల్సి వచ్చిందంటే దేహాదులయందు ఉండే ప్రకాశము ఆత్మ ప్రతిఫలనం వల్ల వచ్చింది అది వస్తూ ఉంటుంది పోతూ ఉంటుంది ఆత్మ మాత్రం నిత్య ప్రకాశస్వరూపము అని అని తర్వాత కర్తారం సర్వస్వ జగత అది ఆత్మ బ్రహ్మ సర్వ జగత్తునకు కారణమేమిటి బ్రహ్మయే మీరు అడగచ్చు ఆత్మ వల్ల జగత్తు ఎలా పుట్టిందని ఆత్మ నుంచే పుట్టింది జగత్తు మీరు నిద్రలో జగత్తుందండి లేదు నిద్రలో అవగానే జగత్తు పుట్టింది ఎలా పుట్టింది ఆత్మ చైతన్యం నుంచే పుట్టింది కదా అంతే నో ప్రాబ్లం సో సర్వస్వ జగత్ కర్తారం అంటే వాస్తవంగా ఆత్మచైతన్యం కర్తృత్వం ఉందని కాదు అభిప్రాయం కర్తారం అంటే కారణం అనర్థం సర్వ జగత్ కారణం ఇట్ ఈస్ ది మిస్టరీ బిహైండ్ దిస్ ఎంటైర్ యూనివర్స్ ఆలోచిస్తే ఆశ్చర్యం వేస్తుంది మన చుట్టూ పెద్ద ప్రపంచం అన్నట్టుంటుంది ఈ ప్రపంచం అన్నీ నానా బాధ కూడా పెడతాం పీడ పీడను కలిగిస్తూ ఉంటుంది వాస్తవంలో ఆ ప్రపంచాన్ని ప్రకాశింపజేసే చైతన్యమే నేను ఇప్పుడు సినిమాకి వెళ్ళాడు సినిమాకి వెళ్ళి సినిమా బోరు కొట్టేసిందండి తలపోటు వస్తుంది ఈ తలపోటుకు కారణం ఎవరు అంటే ఇంకెవరు అంత యూస్లెస్ పిక్చరే కారణము అయితే ఆ పిక్చర్ చూపించినటువంటి థియేటర్ యజమానుల కారణము ఆ పిక్చర్ తీసిన డైరెక్టర్ కారణము ఆ యాక్షన్ పాటు చేసిన యాక్టర్ కారణము అని వీడు చెప్తాడు దిస్ ఈజ్ హౌ హీటల్స్ రైట్ కానీ ఇంకొంచెం లోతుగా ఆలోచిస్తే వీడు తెలిసిపోతుంది ఆ దుఃఖం ఎక్కడిని ఎవళ్ళు ఎవళ్ళకి తెచ్చిపెట్టారు అంటే వీడు తెచ్చిపెట్టి వీడికి వచ్చింది దుఃఖం వీడికి తెచ్చిపెట్టింది ఎవరు వీడే అంతే వీడు టికెట్ కొనుక్కొని వెళ్ళి దాని లోపల కూర్చున్నాడు తర్వాత వీడి మనస్సును ఆకర్షించి వీడిని వీటికి కొంత కమర్షియల్స్ అది వీడిని ఆకర్షణ చేసి అక్కడికి లాక్కెళ్ళదు వీడు పశ్చితే అన్నట్టుగా వీడు ఆకర్షణకి సిద్ధంగా ఉన్నాడు కాబట్టి వీడి ఆకర్షింపబడ్డాడు అంతే కదా సో అక్కడికి వీడు టికెట్ కొనుక్కుని క్యూలో నిలబడి టికెట్ కొనుక్కుని మరీ వెళ్ళాడు ఎండలో క్యూలో నిలబడి టికెట్ కొనుక్కుని మరీ వెళ్ళాడు వెళ్ళి ఈ ఈ శరీరంలో కొంచెం కోఆపరేట్ చేయకపోతే ఒక టిఫిను కాఫీ తాగి ఏ సినిమా చూడడం కోసం అప్పుడు వెళ్ళి కూర్చున్నాడు అప్పుడు ఇంకా తలపోట ఆరంభమైంది అది యూస్లెస్ పిక్చర్ అది కొన్ని యూస్లెస్ పిక్చర్స్ ఉన్నాయంటే అది ఎప్పుడు అయిపోతుందా అని తపస్సు చేస్తూ కూర్చోవాల్సి ఉంటుంది సో వీడు బయటకు వచ్చాడు కాబట్టి ఈ దుఃఖం అంతా వీడే తెచ్చిపెట్టుకున్నాడు ఆ దుఃఖాన్ని ప్రకాశింపజేసింది వీడు క్రియేట్ చేసింది వీడు అనుభవించింది వీడు ఊళ్ళో పేరు చెప్తూ ఉంటాడు వీళ్ళందరి మూలంగా నాకు దుఃఖం వచ్చింది మన జీవితానికి దీనికి ఏమీ తేడా లేదు మీరు ఆలోచించి చూడండి మన జీవితానికి దీనికి ఏమీ తేడా లేదు అంత ఇప్పుడు సంబడీ ఈజ్ కాజింగ్ ప్రాబ్లమ్ టు అనుకోండి జస్ట్ డ్రాప్ హిమా జస్ట్ డ్రాప్ హిమ్ లైక్ ఏ హార్ట్ బ్రిక్ డ్రాప్ హిమ్ అండి బీ డన్ విత్ ఇట్ ఓవర్ కొంత నష్టం వస్తుంది రాలేవండి దిక్కువల్ నష్టం ఏ నష్టం రాకుండా ఎక్కడ కూడా ఆఖరికి అంతా పోయేదే ఏదో కొంత వదిలించేసుకుంటే పీస్ఫుల్గా ఉండొచ్చు కదా మనమే వెళ్ళి వాడిని ర్యాగ్ కొట్టి వారి చేత చెవాట్లు తిని ఆ దుఃఖాన్ని వెళ్ళి కంప్లైంట్ చేసుకుంటూ మనం దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటాం దిస్ ఈజ్ హౌమ్ వీడు కాబట్టి ఏ జగత్తు నాకు పీడ కలిగిస్తుందో ఆ జగత్తు యొక్క మూలంలో నేనే ఉన్నాను ఎందుకంటే నేను ప్రకాశింపజేస్తే కానీ అది ప్రకాశింపనే ప్రకాశింపదు నేను ప్రకాశింప చేయడం మానేశాననుకోండి అప్పుడు ఇంకా అదేం ప్రకాశింపజేస్తుంది అంటే ప్రకాశింపజేయడం మానేయడం అంటే ఎలాగో చెప్పంటారా వాళ్ళ నా వ్యక్తి ఉన్నాడు వాడి గురించి తలపు వస్తే మనసుకి కష్టం అనిపిస్తుంది వాడి గురించి తలస్తే మనసు కష్టం అనిపిస్తుంది అలాగంటే అనుభవం మీకుండా కొంతమంది ఉంటారు అంటారు అందరికీ ఉంటుంది అది వాడి గుర్తుకొస్తే మనస్సుకు కష్టం అనిపిస్తుంది వాడిని చూస్తే మనస్సుకి ఇబ్బంది అనిపిస్తుంది అనిపిస్తుంది కదా కాబట్టి మీరు ఏం చేస్తారంటే వాడిని గుర్తు చేసుకోవడం మానేయండి వాడిని చూడడం మానేయండి మరి వాడిని గుర్తు చేసుకోవడం మానేంటే మన చేతిలో లేదు కదా వాడిని చూడడం మానేంటంటే మన చేతిలో లేదు కదా అంటే ఉంది ఓ రకంగా ఉంది ఓ రకంగా లేదు బట్ రకంగా ఉంది ఎలాగంటే మీరు ఈశ్వరుణ్ణే స్మరించడం అలవాటు చేసుకోండి క్రియేట్ అ వాల్యూస్ సర్చన్ వాల్యూస్ అరౌండ్ యూ సచ్ దట్ సట్ పర్సన్ ఈజ్ అవుట్ ఆఫ్ ది మైండ్ అవుట్ ఆఫ్ ది సైట్ అలాంటి లైఫ్ స్టైల్ని క్రియేట్ చేయండి మీరు అలాంటి వాల్యూస్ని క్రియేట్ చేయండి ఈశ్వర భావనలో నిలిచి ఉండండి ఈశ్వరున్నే స్మరించటం అధికంగా ప్రాక్టీస్ చేయండి ఇప్పుడు వాడు గుర్తుకొస్తుందా ఎప్పుడైనా గుర్తుకొస్తుంది గుర్తుకొచ్చినప్పుడు కూడా ఆ పంచి ఉండదు పంచి అంటారు పవర్ ఉండదు వాడు అంత కష్టాన్ని కలిగించలేడు ఇలాగే మళ్ళీ నిన్న క్లాసులో చెప్పాను ఏదో ప్రతిపక్ష భావనం మీదేది ఓవర్ ద పర్సన్ టు టర్మెంట్ యూ ఈజ్ డన్ ఈజ్ ఓవర్ ఈ విధంగా ప్రాసెసింగ్ అంటే ఇంటర్నల్ ప్రాసెసింగ్ ప్రాసెస్ చేయాలి ఫుడ్ని ప్రాసెస్ చేసి భక్షించాలన్నట్టుగా ఈ మనస్సులో ఉండే భావజాలాన్ని బాగా ప్రాసెస్ చేయాలి అలాగే ప్రాసెస్ ఒక్కొక్కరినే ప్రాసెస్ చేయాలి అత్తగారిని ప్రాసెస్ చేయాలి కోడల్ని ప్రాసెస్ చేయాలి బాగుమరిని ప్రాసెస్ చేయాలి ఆడపొడుచుని ప్రాసెస్ చేయాలి మామగారిని ప్రాసెస్ చేయాలి అల్లుడిని ప్రాసెస్ చేయాలి వీళ్ళందరినీ ప్రాసెస్ చేసి పెట్టుకోవాలి వాళ్ళకి పెరిగర్లేదు వాళ్ళకందరికీ ఉత్తరాలు వేసేవాళ్ళు ప్రాసెస్ అలాగే వాళ్ళకి ఏమి అవ్వదారో చెప్పక్కర్లేదు వాళ్ళందరూ హర్ట్ అయిపోతారు వీడు ప్రాసెస్ చేయడం మొదలు పెట్టేటంటే వాళ్ళకి ఏమీ తెలియట్లేదు వాళ్ళ తల్ల చిరునవ్వునవుతూ ఉండడం మనసును ప్రాసెస్ చేసేయటం ప్రాసెస్ చేసేస్తే ఇంకా వాడు మనని హర్త్ చేసే సామర్థ్యం ఇంకా వాడు హత్య చేయలేదు వాడి భావన హత్య చేయలేదు మనం ఆ రకంగా నిర్మలంగా పెట్టుకోవడం అదొక కళ వేదాంతం అంటే ఆ కళకే వేదాంతం అనిపారు కనుక ఎవరైతే అలా మనస్సును నిర్మలంగా పెట్టుకుంటారో వాళ్ళు ఆ సర్వ జగత్ కారణమైన బ్రహ్మను ఆత్మరూపంగా చూడగలుగుతారు బ్రహ్మయోనిండి పురుషం బ్రహ్మయోనిం సో పురుష శబ్దానికి ఎన్నోసార్లు చెప్పాను పూర్ణ పూర్ణం చైతన్య స్వరూపం బ్రహ్మయోనిం ఏమిటండి బ్రహ్మయోని ఏమిటండి అంటే బ్రహ్మచ అసౌ బ్రహ్మయోని ఇక్కడ మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారు జీవుడి గురించా ఈశ్వరుడు గురించా బ్రహ్మ గురించా ఏమిటిది ఈ కన్ఫ్యూషన్ ఏమిటి అని ఒక అంశం లేకపోతే జగత్కారణం గురించా బ్రహ్మజాసం యోనిశ్చ ఇదే బ్రహ్మ ఇదే యోని యోని అంటే జగత్కారణం జగత్కారణం అంటే ఈశ్వరుడు బ్రహ్మ అంటే నిర్గూఢ పరంబ్రహ్మ జీవుడు ఏమిటి అసలు ఇది వాట్ ఈజ్ ఆల్ దేస్ సో దేని గురించి టాపిక్ ఏమిటంటే అన్ని టాపిక్ే కోధి వివక్షాయం యాతి బ్రహ్మైవ జీవత ఇప్పుడు ఘటాకాశము అన్నారు ఘటాకాశము మఠాకాశము ఇది ఇది ఇది మఠాకాశం ఇది మఠం కదా మఠం అంటే రూమ్ అని అర్థం మఠం అంటే రూమ్ అని అర్థం సంస్కృతంలో మఠం అంటే అది పీఠాధిపతి ఎలాగనుకున్నారు మఠం అంటే రూమ్ అని వస్తాం సో ఇది ఘటము ఇది మఠము సో ఇది ఘటాకాశము ఇది మఠాకాశం ఇప్పుడు ఈ ఘటాకాశం ఎక్కడి నుంచి వచ్చింది మహాకాశం నుంచే వచ్చింది అంతే కదండి ఇప్పుడు మట్టి ముద్ద ఉందండి చుట్టూ మహాకాశం ఉంది ఈ మట్టి ముద్దని చక్కగా తడిపి దాన్ని పదులు చేసి కొండ మీద చక్కడం మీద పెట్టి అలాల అలలా మలిచాడు మలిస్తే ఘటాకాశం వచ్చింది ఎక్కడి నుంచి వచ్చింది మహాకాశం నుంచి వచ్చిందండి చుట్టూ మహాకాశం లేకపోతే ఘటాకాశం ఎక్కడి నుంచి వస్తుంది మఠాకాశము అంతే అలా గోడలోలా కట్టి పైన రూఫ్ వేశాడు మఠాకాశము మహాకాశం నుంచి వచ్చింది ఇప్పుడు ఇక్కడ చెప్తున్నది ఏమిటంటే ఆ మహాకాశానికే ఈ ఘటము అనేటువంటి ఉపాధిని మీరు మనస్సులో పెట్టుకుని దాని గురించి చెప్పాలి అంటే దీనికి ఘటాకాశము అని మహాకాశమే ఎటు వచ్చి హైలైట్ చేసి చెప్పారు అలాగే మఠోపాధిని హైలైట్ చేస్తే మఠాకాశము అయింది ఏ ఉపాధి హైలైట్ చేయకపోతే ఆకాశము అయింది విత్ రిఫరెన్స్ టు దిస్ ఉపాధిస్ అది గొప్పది అని చెప్తే మహాకాశమైంది అప్పుడు కూడా మహా అనే మాట అవసరమైంది అలాగే జీవు బ్రహ్మే సర్వ చైతన్యమే జీవుడంటే చైతన్యమా కదా చైతన్యమే చైతన్యానికే జీవుడు పేరు ఎప్పుడు ఒక విశిష్టమైన దేహంలో ప్రకటమైనప్పుడు జీవుడు అనిపేరు అది చైతన్యం ఎందుకంటే మీరు జీవుడు అన్నారే చైతన్యమేది ఏమంటే డాలర్స్ అన్నారు డాలర్స్ అంటే ఏమిటి సంపద అంతే కదా సంపదేనా రూపీస్ అంటే సంపదే పౌండ్స్ అంటే సంపదే మార్క్స్ అంటే సంపదే అన్ని సంపదే మరి ఏమంటే మరి అన్ని సంపద అయితే మరి డాలర్ ఎందుకు అన్నారు అంటే ఆ సంపదకే ఒక విశిష్టమైన సందర్భంలో డాలర్ అన్నారు మరో సందర్భంలో రూపీ అన్నారు ఏదో దృష్టాంతం అలాగే అదే బ్రహ్మ జీవోపాధి జీవుడు ఉపాధి దేహము ఈ ఉపాధిని చెప్పదలుచుకున్నప్పుడు దానికి జీవ అని పేరు పెట్టారు మరి ఈశ్వర అనే ఏమిటంటే జగత్ కారణ వివక్షాయాం ఈశ్వర ఇత్యభిధీయతే ఈ జగత్తుకి కారణము అంటే మళ్ళీ అదే బ్రహ్మ ఆ చైతన్యం నుంచే జగత్తు పుట్టింది జగత్తు చైతన్య వివర్తం మీరు గమనించండి చైతన్య వివర్తం జగత్ అంటే రోడ్లు కార్లు అలా కాదు అంటే జగత్ అంటే కనపడే సర్వము కనబడే సర్వం కనబడే సర్వం ఎన్నించి పుడుతుంది సినిమా తెరమే కనబడే సర్వం ఎన్నించి పుడుతుంది కాంతి నించి పుడుతుంది అలాగే తెలియబడే సర్వము జగత్ తెలియబడే సర్వమే కదా తెలియబడాలి కదా అది కాదండి తెలియనివి కూడా ఉన్నాయి జగత్తులో తెలియనివి అనే సంగతి తెలియాలి కదా నూనం అన్నోననే విభాగంలో ఆ విభాగం తెలిసి కదా among the inner city is known as unknown how you can categorize it as among